అక్కటా ప్రాణికిని అహంబ్రహ్మత్వమే కాని దిక్కుదశయైనవాని తెలుసుకోనోపడు కలలోనూ సృజయించుకర్తయంతర్యామి లలిప్రపంచమింద్రజాలములవలే తలపోయుజీవుడు తన కృత్యములు కావు వెలి ఎందు పుట్టెనని విచారించుకోడు ఎదుటనే పొడమించు ఈ రూపులు ఆత్మేశుడు కదిసి పురాణముల కథలవలే వదలక జీవుడెవ్వరిని నేమించలేడు పదరక మూలముట్టు భావించుకోడు కనిపించు మోక్షమిక్కడ శ్రీవేంకటేశుడు పనివడి తన తపహ్ఫలమువలే ఘనతబొందుజీవుడే కర్మమువాడుగాడు గుణకొన్న మహిమల గురు తెంచుకొనడు